ఉపకారంలు చేసినాడ కదా ఎన్నో రీతులను నాకే నేడపకారం తుటలు మేళ నీకు పార్థ దిన్ వడి దాటినౌ కను వ్యసన్ విధ్వం సముంజేయూ నీ కపటాచారృతవర్తనలక విందు హర్ష సునే ఉపతారం నీవు నీ అన్నదమ్ములు కృతజ్ఞత శూన్యులు అహంకార పూరితులు తెలియక మా శుభద్ర నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహిణి ఇటు ఆత్మించకూడనైనా ఎప్పుడు చింతించుతున్నా కృష్ణ ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని నీకు చేతనేది కనిపిస్తూనే ఉన్నది ఇన్నాళ్ళు నా సహాయమైన బ్రతికి నేడు నన్నే ధికారింపై తుళ్ళి పెడుతున్నావు కాని జ్ఞాపకం తెచ్చుకో నిన్నగాక మొన్న మీరు రాజ్య ఫ్రష్ అయినప్పుడు కౌరవులు మిమ్మల్ లక్క ఇంత కాల్సత్నించినప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజ్యంలో ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయం ఉపాయం చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారు జ్ఞాపకం తెచ్చుకో అదే అదే కృష్ణ నీ ఉపాయము నాకు తెలుసు ఆపదలు మేమే పదిల్చు అదను చూచి ఉట్టిపడెదవు మమ్మెల్లవు ధరించు ఘనుడన్ని కీర్తిగనెదవు కాని కృష్ణ నీవు లేకున్నా మేము రాణి పలేమే ంపులు పోకొల్లలు పుట్టినప్పటి నుంచి జన విరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంక్రము చేసినారు ధర్మ సంక్రము చేసినారు మీ చుట్టరికమ్మతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి కృష్ణ కృష్ణ మీ రాణలు పురుషార్థములు విను ఎగులు లేక చక్ర పురాణ భిక్షాధనము ఈ పాడి పాండిత్యము నాగూ ఉన్నది మీరాడ విను నల్ల పిల్లి ఓలే నల్లపిల్లి ఓలే ఇల్లి గాలిచి పాల్ వెన్న దొంగిలి ప్రబల లేదే అర్జున అడ్డు వచ్చినటూ అడ్డు వచ్చు నటు ఆయే బెలవుని రేలును నరికించి వెళ్ళగలేరే మరి తమరు అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణీ తరుని సోదరు చాలా గొరగలేరే ఇంతినే ఉరు ఉ రాజకుల ప్రతిష్టను బొగ్గి కలుపలేరే అటునా పతులని మార్చి పతులని మార్చి రేపల్లె తోడ మరగి యాదవ కీర్తి చెరుపలేరే మాటకు మాట మితిమీరుస్తున్నావే ఏమి గర్వము ఋషులు మునులు భక్తి కీర్తి దివ్య పురుషల క్షణ బర్మమునరయలే ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి కృష్ణ మీ వారి వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా తాతూ వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగదవు గానీ ఎరుగనే ఎరుగనే నీచరిత్ర ంటే నీవని వదలినట్టు కాదు నేను ఇప్పుడే గైని మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటు కృష్ణ నా కంఠములో ప్రాణముండగా నీవు గైని తాకలేదు అయిన యుద్ధమునకు సంసిద్ధుడము